ఏశ ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు అవకాశం ఇచ్చినందుకు వేసుకోబుకి మీ అందరికీ వందనాలు ముఖ్యంగా దేవునికి వందనాలు మన అన్ని విషయాలలో ఘనత మహిమా స్థితి ఆయనకి చెందుం కాక కదా ఈ మీటింగ్ లో మహిమ పొందునగాక వేసుకోబు మన గొప్ప దేవుడు కాబట్టి ఈ మీటింగ్ మనం స్టార్ట్ చేసుకుందాం మన స్వరాజ్ భద్ర ప్రార్థన చేస్తారు సమంత శిష్టాలు పాట పాడుతుంది అందరికి ప్రైజ్ లాడ్ ఫేస్ కీసిన వలన శుభములు కీసినా వలన శుభములు మనం దయచేసి మనం ప్రార్థన చేసుకుందాము దయచేసి అందరికి అన్ను మూసుకోండి స్తోత్రం నాయన ప్రభా ఏసే మా ప్రభా నీ పాములకు వేలా స్తోత్రాలు దేవాసే మా ప్రభా మరొకసారి నీ సన్నిహితులు ఉన్న నీకు వందనా స్తోత్రాలు దేవాసే మా ప్రభా ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవ కజీవ లెక్కలో ఉంచి దేవాసే మా ప్రభా నీ కృపచేత ప్రేమ చేత దేవాసే మా ప్రభా మమ్మల్ని బ్రతికిచ్చిన దాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవాసే మా ప్రభా ప్రతి ఒక్కరికి దేవాయసే మా ప్రభావి ఆయుష్ ఇచ్చిన దాన్ని స్తోత్రం మా ప్రభా దేవా ప్రభా వాళ్ళ దాంట్లో దేవ మీరే సాయం చేసిన స్తోత్రం మా ఉదయాల నుంచి ఇప్పటి వరకు కాచి పట్టిస్తూ ఉన్నాం మా ప్రభా దేవ మా పాటలలో దేవాయస ప్రభా వాక్యంలో దేవాయసీమా ప్రభా మీరేమంటే అద్భుత రీతిగా దేవ మాకు తెలియచేయండి మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మేము దేవాయసే మా సాయం దాచండి దేవా మళ్ళీ మన అసహకార్యమంటే తీసివేయండి మా ప్రభా నీ కొరకే జీవించాలని సాయం దాచేయండి మా ప్రభా ప్రతి ఒక్కరు దేవాయసీ మహప్రభా నీకు ఉపేక్షించుకొని నీకు జీవో వెతుకుని వెళ్ళటకు సాయం దండి దేవా దేవ ప్రతి ఒక్కరు తగ్గించుకొని జీవించాల మహాప్రభ అనేక గుణగణంలో మేము ఉండటం సాయం దయచేందేవా దేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దేవి ఆశ్రయించండి దేవా అనేకలు రావాలా మహాప్రభ దేవాయస్సు మాపడి ఇక్కడ దేవాయస్య మా ప్రభా ప్రతి సేవలో మీరే సాయం దయచేసి దేవా యూట్యూబ్ ద్వారా ఎంతో రక్షణ పొందాలా మహాప్రభ ప్రతి ఒక్కరు విని దేవ దీని దేవాయస్య మా ప్రభా ఫాలో చేయడానికి సాయం దయచేందేవా ప్రతి ఒక్కరు దేవాయస్య మా ప్రభా రక్షింప నేరకుండా దేవని అస్త్రం కూర్చో కాలేదు మా ప్రభా దేవా మంది దేవ రక్షణ లేకుండా ఉన్నారు మా ప్రభ అటువంటి జనాల గురించి ప్రాణిస్తున్నారు మా ప్రతి ఒక్కరికి రక్షణ మార్గం ఏం చెప్పట సాయం దేవయస్సే మా ప్రభా ఫ్రోకసీ మినిస్ట్రీస్ మా ప్రభా మాది ప్రతి ఒక్కరు దేవ ఫ్రోకసీ చేయటం సాయం దయచందేవా దేవ ప్రవచనాత్మకంగా దేవ మేము వెళ్ళటకు సాయం దయచందేవా మా అడుగులు దేవాయశ్ మార్ చెంత ఉండాలి మా మీరే ఉండి నడిపించండి మా మా తోటి దేవాయస్సే మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను పేరు పెడిన దేవుడి తీర్చండి మా కేబిపీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ రావాలా మాప్రభ దేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు దేవాణిని గుర్చి గొప్ప సాక్ష్యం చెప్పడానికి సాయం దేవా సాక్షి బిడ్డగా నిల్వాల మహప్రభ దేవాసే మా ప్రభా మేము చివరి వరకు దేవాని రక్షణ మేము సాయం దాని దేవా అటు ఇటు తెలియకుండా సాయం దేవా మీరే తోడైన బట్టి వదనా స్తోత్రాలు దేవేసే మా ప్రభ దేవ ప్రతి ఆన్లైన్ లో దేవాయసింహాప్రభ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయం దయచని దేవా నీకు అస్సం పెట్టండి మహాప్రభ ఇక్కడ మీరే సాయం దయచండి దేవా నీకు దేవయసి మహాప్రభ కనువిపు కలిగించండి మహాప్రభ ప్రతి బిడ్డకు దేవాయసింహాప్రభ నీవు లేని రోజు ఎక్కడ లేదు మహాప్రభ మీరు దేవా మా లైఫ్ లో ఉండాలి మహాప్రభ ప్రతి ఒక్కటి దేవా మేము ముందు పెట్టుకొని మేము నడట సాయం దయచండి దేవా మీరే గొప్ప ఆత్మశైత నడిపించండి మహాప్రభ పరిశుద్ధ శక్తి నింపండి మహాప్రభ ప్రతి ఒక్కరిలో దేవాయసింహప్రభ వాక్యం విని గ్రహించి దాని ప్రకారం మేము నడుచుకునేలా సాయం దయచేయండి మా ప్రభా పాటలలో ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడైంటారు అనేక సాయం దయచేసి ప్రతి ఒక్క నెట్ వర్క్ గదిస్తున్న మా ప్రభా ప్రతి ఒక్కటి వచ్చినాక సాయం దయచేయండి మీరే తోడైంటారని త్వరగా రాబోతున్నీస్ వేడుకొచ్చున్నాం తండ్రి ప్రైజ్ లోదర్ మన మధ్యలో సమంత సిస్టర్ అండ్ పరశుద్ధరావు బ్రదర్ దగ్గర నుంచి పాట పాడతారు అందరికీ ప్రైజ్లాడు ప్రైజ్లాడమ్మా ప్రైజ్లా ప్రేజ్లాడు రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలినయ్యా నేను బ్రతకలేనయ్యా నేనుండాలినయ్యానే బ్రతకలేనయ్యా నీ వేలేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండానే బ్రతకలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినా నాకు ఇచ్చుటకును బాదాల నుండి బ్రతికించుటకును కోల్పోయినా వన్ని నాకు ఇచ్చు టకును బాదాల నుండి బ్రతికించుటూ నేను నీవంటే నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే మేమేమై పోదును రాజాని సన్నిసరా ఉంటానయ్యా మనసారా సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్ని ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను వేదిగించినా మనుషులూ నన్ను తప్పు బట్టినా ఒంటరి వారు నన్ను విధిగించినా మనుషులు వెళ్ళారు నన్ను తప్పు బట్టినా ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భయపడుకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భయపడుకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకలేనయ్యా నీవే లేకుండా నేను నీ తోడే లేకుండా నేను నీవే లేకుండా నేనుండాలేనయ్యా नी तो लेकिन ब्रतकेन राज ब्रतिकेस्या राजा सन्नी नय आराधिस्ट बतकेस्या ऊपी रागे वरकू नीतोने जीवित नड़पीना नी वे न నడిపినా నీ వెంటే నడుచుస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుకోట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా ధన్యము నీ బాటలు నడుచుకోట నాకెంతో ఇష్టము నిన్ను మించిన ఏ దేవు లేదయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండ లేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా రాధిస్తూ బ్రతికేస్తానయ్యాం అంకుల్ ప్రజలాడు అమ్మాజ్ మనం అందరం మాధురి సిస్టర్ మనకు వాక్యం అందిస్తారు ప్రైజ్ సిస్టర్ మీరు వాక్యం అందించండి ప్రైజ్ మన ప్రభు రక్షకుడునాములో మీ అందరికీ శుభా విభందనాలు పక్కన కిలో ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ర పరిశుధ్ర ప్రేమ నమ్మకం జీంగల దేవ జీవాధిపతి నిసు ప్రభా ఇదిగో తండి నీకు కోట్ల అస్థతులు వస్తారు ప్రభా యోగ్యతలు మమ్మల్ని సజీవులు ఎక్కల ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో స్థుతించి ఆరాధించి కృక్కునిచ్చినందుకు నీకు వందాలు సోప్రభా ఇదిగో తండ్రి ఇదేనా అంత మనం చూడలేకపోయిన ప్రభావ వాళ్ళకంటే మేమేం శ్రేష్ఠలం కాదు కానీ ప్రభా మమ్మల్ని సజీవులు ఎక్కడ ఉంచేవంటే ఇంకా నీ చిత్తం నీ ప్రాణాలకి ఏదో ఉంది ప్రభా ఇదిగో తండ్రి నీ చిత్త ప్రణాళిక బిడ్లుగా మేము ఉండేట్టు సహాయం దయచేయండి సోప్రభ ఇదిగో తండ్రి ఏసో ప్రభా వాక్యాన్ని విత్తుతుండగా వాక్యంధరం ప్రభా కన్ని నీరు కట్టి ఫలింప చేయండి ప్రభావ వాక్యంధరం మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా ఆయస్కరమైన ఏమిటి చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టే జీవితం దయచేయండి వేశ ప్రభావ ఇదిగో తండ్రి వాక్యం వినిపోయే వారి కాకుండా ప్రభా వాక్యంధారం జీవించే జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి సుప్రభ ఇదిగో తండ్రి ప్రభ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరుపైన జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో తండ్రి ఉదయం నుండి ఎన్నో పనులు తల్లిసిపోయి ఉంటారు ప్రభా ఇదిగో తండ్రి అలసటను తీసేయండి వాళ్ళలో రిజిస్టారేషన్ దయచేయండి ఏసప్రభా ఇదిగో తండ్రి వినగా చోళ్లు హృదయం దయచేయండి ప్రభా ఇదిగో తండ్రి ఏసోప్రభ వాళ్ళ జీవితంలో జరగాల్సిన కార్యాలను స్వీకరిస్తున్న జరిపించండి ఎవరైతే ఇంకా రాకుండా ఉన్నారో వాళ్ళని తొందర పెట్టి నడిపించండి ప్రభా ఆటరుస్తున్న సైతం అనుతులు అంధకారలు నివీకరిస్తున్న నామంలో లైపరుస్తున్నావు ప్రభా ఇదిగో తండ్రి తొందరగా రావాలి ప్రభా ఇదిగో తండ్రి ఏసోప్రభ నీ ఎక్కడ ఆత్మకార్యం ఇక్కడ జరిపించండి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభాని తనేది అనుభవించాలి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా వాకిం ప్రభా చెప్తున్న నన్ను ప్రభా మీ సిలు చోట మరుగుపరుచుకోండి ప్రభాచ తలంపలు తీసి పారేసేయండి మీ ఆచి మీ నింపండి ప్రభా మీ యొక్క బూరుగా వాడుకోండి ప్రభా ఇదిగో తండీ మీరే ఇక్కడ మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాం ప్రీతండి అమ్మ రోమ రోమికి రాసిన పత్రిక రోమి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం చూద్దాము కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు ఇక్కడ ఏమన్న వాక్యం ఉందంటే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు అంటే శరీర స్వభావం అంటే శరీర క్రియల ద్వారా జీవిచే వాళ్ళు అంటే దేవునికి వ్యతిరేకంగా ఇక్కడ ఏమోనే వాక్యం చెప్తుందంటే శరీరానుసారంగా జీవించేవారు వాళ్ళని సంతోష పెట్టలేరంట అంటే సంతోష పెట్టలేరంటే దేవుడు సంతోషానికి ఆపోజిట్ ఏంది దుఃఖమే కదా బాధే కదా అంటే శరీరానుసారంగా జీవించే వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తున్నారు దుక్క పెడుతున్నారు బాధ పెడుతున్నారంట కాబట్టి శరీరానుసారంగా అంటే దేవునికి వ్యతిరేకంగా మన శరీరానుసారంగా జీవించే వాళ్ళు దేవుణ్ణి దుఃఖపరిచే వాళ్ళంట మనము దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉండాలా లేకుంటే దుఃఖపరిచే వారిగా ఉండాలా కలతిరాజుల పత్రిక ఒకటి ఒకటే పదే వచనం చూద్దాం ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా లేని దేవుణ్ణి దయను సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టకూరుచున్నానా నేను ఎన్నటికీ నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టున్నాడనైతే క్రీస్తు దాసును కాకపోవదును ఏమంటున్నాడు ఇక్కడ నేను ఎవరిని సంతోషపెట్టాలి దేవుణ్ణి సంతోష పెట్టాలా లేకుండా మనుషుల మనుషులు కదా మనుషులు సంతోషపెట్ట కోరుచున్నానా మనుషులను సంతోష పెడితే నేను క్రీస్తు దాసుని కాదును అంటున్నాడు ఈరోజు మనము దేవుని వెంబడిచ్చే వారిగా ఉన్నాము క్రీస్తు పాప క్షమాపణ పాపం ఒప్పుకున్నాం మారుమని పొందుకున్నాము ఆ బాప్ తీసును అంటే మనం క్రీస్తు యొక్క శిష్యులుగా మారినాం ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాము దేవుని సంతోషపెడుతున్నామా లేకుంటే మనుషులను సంతోషపెడుతున్నావా అంటే మన ఇష్టానుసారంగా అన్న క్వశ్చన్ మనం వేసుకోవాలి కదా మనుషులు సంతోషపెట్టేవాడైతే ఏంటంట క్రీస్తు దాసుడు కాదంట క్రీస్తు దాసుడు అంటే ఏంది దాసుడు అంటే ఎవరు ఒక పనివాడు కదా అంటే ఏంది ఇప్పుడు మనమే మనమే ఎగ్జాంపుల్ పని ఎలా ఉంటారు యజమానుడికి ఏది ఇష్టంగా ఉంటుందో అదే చేయడానికి ఇష్టపడతారు యజమాను యొక్క అభిరుచులన్నీ అతను తెలుస్తాయి యజమానికి ఏ విధంగా చేస్తే కోపం వస్తుంది ఏ విధంగా చేస్తే అతను మంచిగా అప్రిషియేట్ చేస్తాడు ఏ విధంగా చేస్తే ఇంకా ఎక్కువ జీతం ఇవ్వగలుగుతాడు ఇంకా ఎక్కువ ప్రమోషన్ ఇవ్వగలుగుతాడు ఇంకా అని ఉంటది అంటే మనం ఎట్టాగా యజమానుకి ఎట్టా ఇష్టానుసారంగా జీవిస్తామో యజమానుడికి అంత ఏముంటది ఫలం ఉంటది కాబట్టి అతను ఏమవుతాడు అతను ఇష్టానుసారంగా అయిపోతాడు ఇష్టానుసారంగా అయిపోయేమంటాడు ఆయన నోట్లో మాట ఉండగా నేను తెలిసిపోతుంది కొన్ని రోజులు ఆయనతో యజమానుతో ట్రావెల్ చేసినప్పుడు ఏమైపోతుంది యజమానుడి అన్ని ఇష్టాలన్నీ ఏమైపోతాయి ఇతను తెలిసిపోతాయి ఆయన నోట్లో నెక్స్ట్ మినిట్ ఏం చేయబోతాడు నెక్స్ట్ మినిట్ ఏం చేస్తాడు అన్ని ఆయనకి గ్రహించగలుగుతాడు అతను ఒక కదిలికలు బట్టే అంటే ద్రాసుడు అలాగా అయిపోతాడు నా యజమానుడు ఏ విధంగా చేస్తాడు అనేది ఏం చేస్తాడు మొత్తం గ్రహించగలుగుతాడు అలాగే ఇక్కడ క్రీస్తు దాసుడు కాను అని అంటున్నాడు క్రీస్తు దాసుడు అంటే ఏంది మనం ఏమవుతాం క్రీస్తు దాసులము దాసులం అంటే ఆయన ఒక ఇప్పుడు ఈ రోజు దేవుడికి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా వాక్యానుసారంగా జీవిస్తున్నామా దేవుడికి మాటికి విదే చూపిస్తున్నావా దేవుడు వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా దేవుడికి ఎలాగుంటే మనం ఇష్టము ఎలాగ దేవుడికి ఇష్టం లేని మనలో ఏమైనా ఉన్నాయా అని మనం ఎప్పుడైనా మనం పరిశోధించుకున్నావా మనం చూసుకోవాలి కదా ఫీజ్ తో దాసుడుగా మనం మారాలంటే మనలో ఎన్నో ఉండాలి కదా ఆయనకి ఇష్టమైన క్వాలిటీస్ అన్ని మనలోకి వచ్చినప్పుడు ఏమవుతాం ఆయన యొక్క మనం మారుతాం కాబట్టి ఆయన దాసత్వంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి ఆయన దాసుడుగా మనం ఉండాలంటే ఏం చేయాలి మనుషులు సంతోష పెట్టేవాడిగా మనం ఉండకూడదు మనం క్రీస్తూ సంతోష పెట్టే వారిగా ఉండాలి అసలుకి దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడు మన దేవుడి గారు సంతోష పెట్టచ్చా సంతోష పెట్టగలు చూద్దామా మన క్రియలు దేవుడు సంతోషపడతాయా కొన్ని పెడతాయి దేవుడు మన దగ్గర నుండి అడుగుతున్నాడు మన దగ్గర నుండి మొదటిగా చూద్దాము మొత్త సువార్త పద్దెనిమిదో అధ్యాయం మత పద్దెనిమిదవ అధ్యాయం పదకొండు చూద్దాం మీకేమి తోచను ఒక మనుషుడికి నూరు గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల కొండల మీద విడిచి విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడం వాడు దాన్ని కనుగొనే ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించడానికంటే దాన్ని కూర్చి సంతోషించినంతకంటే దాని గూర్చి ఎక్కువగా సంతోషంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ ఏమంటుండు దేవుడు సంతోష ఏమవుతుంది తొంభై తొమ్మిది గొర్రెలుంటే తప్పిపోయిన ఒక్క గొర్రె మళ్ళీ వచ్చినప్పుడు ఏమవుతుంది దొరికినప్పుడు సంతోషపడతా అంటుండు కాబట్టి దేవుడు తప్పిపోయిన ఎవరు ఎక్కడ నశించేది కదా నసించింది మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది సంతోషిస్తడంట అంటే నసించి నశించిపోతున్న ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుందంట ఎవరైతే ఏసు ప్రభుని ఎరవకుండా పాపంలో జీవిస్తూ వాళ్ళ జీవిస్తూ శరీరానుసారంగా జీవిస్తూ దేవునికి అవిధేయంగా జీవిస్తారో వాళ్ళని బట్టి దేవుడు ఏమవుతాడు దుఃఖిస్తుండట సంతోషపడట్లేదంట బాధపడుతున్నాడు వాళ్ళ గురించి ఎందుకు వాళ్ళు నశించిపోతే ఎక్కడ పోతారు అగ్నిలో నరి నరకాగ్నిలకు పోతారు నరకాజ్ఞ దేవుడికి ఇష్టమా ఇష్టం లేదు కదా కాబట్టి ఎవరైతే పాప క్షమాపణ పొందుకొని మార్మోన్స్ పొందుకొని బాప్తిసం పొందుతారో వాళ్ళు బట్టి దేవుడు సంతోషిస్తాడు బట్టి మార్మోన్స్ పొందుకున్న తర్వాత యోన్స్ వర్త ఆరు అధ్యాయం హోన్స్ వర్త ఆరు యాభై మూడు యాభై నాలుగు ఆరు యాభై మూడు కావున వేసి ఇట్లా మేము లాస్ట్ యాభై నాలుగు నా శరీరం తిని నా రక్తం తాగువాడు ఇంత జీవం గలవాడు అంతని ఉన్నా వాడిని లేపుదం ఎవరైతే మార్మోల్స్ పొంది రక్షణ తీసుకుంటారో ఆయన బలలో చేయవేస్తారో వాళ్ళనే లేపుతా ఆయనకిష్టం ఆయన బలలో చేయడం ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగేవారు నశించుకోరు కదా వాళ్ళు ఎవరైతే రక్షింపబడకుండా ఉంటారో వాళ్ళని బట్టి దేవుడు దుఃఖిస్తుండంట కాబట్టి నశించిపోయే వారి పట్ల ఆయన ఎంతో బాధతో ఉన్నాడు ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు నశించిపోకుండా ప్రతి ఒక్కరు రక్షణ మార్గంలోకి రావాలని దేవుడు ఆశపడుచున్నాడు ఈ రోజు ఎంతో మంది దేవుళ్ళకి వచ్చి కానీ వెనక తిరిగిపోయిన ఉన్నారు ఒకప్పుడు ఎంతో దేవుడికి దగ్గరగా జీవించిండ్రు ఎంతో దేవుడే సర్వస్వం దేవుడే లోకం దేవుడే ధ్యాస ఉండేది కానీ ఈ రోజు ఏమైండ్రు వెనకపోయిన ఎంతో చూస్తాం వాళ్ళు కానీ పడి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని బట్టి కానీ దేవుడు సంతోషపడుతుండప్పుడు ఒకప్పుడుని బట్టి సంతోషించరీ మీలో జీవి ఉన్నంత వరకు దేవుడు రాక వరకు అదేం జరగాలి కొనసాగుతూనే ఉండాలి రక్షణ నువ్వు అనేది కాపాడుకుంటా ఉండాలి ఆయనలో జీవిస్తా ఉండాలి అని మారు తగిన జీవితం జీవిస్తానే ఉండాలి లేకపోతే ఏమైతుంది నీ మారు ప్రశ్నార్థకం అయిపోతుంది కదా రక్షణ ప్రశ్నార్థకం అయిపోతుంది మన రక్షణ ప్రశ్నార్థకంగా అవ్వకూడదు కదా కాబట్టి పడిపోవడం కాని ఒకప్పుడు దేవుళ్ళ వెలిగింపబడి ఈరోజు పడిపోయిన వాళ్ళని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు దుఃఖిస్తున్నాడు దుఃఖిస్తున్నాడు కాబట్టి వాళ్ళు కాని ఆయన ఎప్పుడు సంతోషిస్తున్నాడు వాళ్ళు కాని తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సంతోషిస్తాడు కాబట్టి పడిపోయిన వాడిని ఒక్కసారి దేవుడిని రుచి రుచి చూసి పడిపోయిన మళ్ళీ దేవుళ్ళో తీసుకురావడం చాలా కష్టం అన్ని తీసుకురావచ్చు కానీ పడిపోయిన వాళ్ళని తీసుకోవాలంటే చాలా కష్టం వాళ్ళకి అన్ని దేశ అయినా కానీ ఏం చేస్తారో లోకం ఎమిటపోతారు వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్తుంది చూద్దాము అదే మత్సార్త అదే మత్ సువార్త పద్దెనిమిదవ మరియు మరియు నీ సహోది నీ నీ ఎడల తప్పిదం చేసిన నీవు పోయి నీవును అతను నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించుము తప్పిదనం నీ ఎడలో తప్పిదనం అంటే ఏంది ఇప్పుడు అతను చూసి పడిపోయిన వాడిని చూసి ఏం చేస్తారు అవతల గానీ లేదా పడిపోతారు కదా కాబట్టి అతను ఇతరులకు తప్పిదనం చేసిండే ఏంది అతని వల్ల ఇతరులు కానీ పడిపోతుండ కదా అతను చూసి పడిపోతారు పోల్చుకుంటారు ఏ ఆయనేం చేస్తుండో ఒకప్పుడు దేవుళ్ళు ఉన్నవాడు ఈ రోజు నేను చేస్తే ఏం కాదు అంత ఆత్మీయలో ఉన్నవాడే పడిపోయిండు ఇష్టవ జీవితండి జీవితం తప్పు లేదు అని ఏమవుతుంది ఇతరులకు ఆటంకగా మారుతుంది ఇతరులు పాపలు పడేసేటట్టుండి ఇది కాబట్టి అతని తప్పిదనం ఏమవుతుంది ఇతరులగా పడేసేటట్టుండదు కాబట్టి ఏమంటుండే ఇక్కడ మరి నీ సహోదరుడు ఎడల తప్పిదనం చేసిన నీవు పోయే నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము ఏమంటుండు మనం గద్దించాలంట ఎలాగా ప్రేమతో ప్రేమతో గద్దించాలి కాబట్టి ఒకప్పుడు వెలుగబడిన వాడు మళ్లీ పడిపోయినప్పుడు ఏమైతుంది అతను తప్పిదనము అతను తప్పిదనం మనం ఎలా చెప్పాలి ఒక సహోదరుడు బ్రదర్ మీరు ఇది తప్పు ఇది వాక్యం సారం కాదు మీరు వాక్యానికి దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నారు దేవుడు అక్కడ బహుసమీపంగా ఉంది తిరిగి మరీ మీరు దేవుడి దగ్గర రాండి మీరు కట్టబడండి అని సిస్టర్ కైన అట్ట చెప్తాం ఎందుకు వాళ్ళు తప్పిదనం వాళ్ళు తప్పిపోయిండ్రు వాళ్ళని చూసి ఏమవుతారు ఇత్తరులు కానీ తప్పిపోతుండ్రు అంటే అది ఎలాగ మనం తీసుకోవాలంటే మన ఎడల తప్పిదనం చేసినట్టు అంటే మనకి మన ఎడ మన ఎడ తప్పిదన్నం చేసిన అపరాధ భావం చేసినట్టు మన భావించి ఏం చేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి మీరు చేసేది తప్పు కాబట్టి మీరు మళ్ళీ తిరిగి దేవుడు ప్రేమించేవాడుగా ఉన్నాడు మీరు మీ పాపాలు ఒప్పుకోండి తిరిగి పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఉన్నా అని చెప్పినప్పుడు వినాలి విన్న ప్రేమతో ఏమంటున్నాడు గద్దించమంటాడు ఒకవేళ వినలేదనుకోండి దానికి వచ్చే ఉంటుంది అతడు వినని ఎడలా అతడు నీ మాట విన్ విన ఎండల నీ సహోదరుణ్ణి సంపాదించుకుంటవి ఒకవేళ నీ గర్దింపును విని అతను మళ్ళీ పాప పశ్చాత్తాపం చెంది పాపక్షమాపణ పొందుకొని మళ్ళీ మారుమన్స్ తిరిగి మారుమని పొందుకొని దేవుని వైపు తిరిగిండి అనుకో ఆత్మను ఏం చేస్తున్నట్టు మనం సంపాదించుకుని తిరిగి దేవుని వైపు నడిపించినట్టు ఒకవేళ వినకపోతే చిన్న వచ్చనం చూద్దాము అతను వినని ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట తిరపడినట్టు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని ఆయన ఎద్దుకు పోమ్ము ఒకరిద్దరు ఈ రోజు మనలో ఉన్నా కానీ ఒకవేళ మన మాట వినలేదనుకోండి ఈ రోజు ఏ నువ్వు చెప్పేది నాకేంది అని చెప్పను అనుకో మనం విడిచిపెట్టకూడదు నువ్వు గద్దించావు ప్రేమతో వినలేదు విడిచిపెట్టమన్నట్ల మళ్ళీ ఏమంటుండు నీ సుప్రియర్ ఎవరైతే పైన అధికారులు ఉంటారో నీ సహోదరులు అంటారో అతను మాట అయితే వింటాడో వాళ్ళని పిలిచేయించమంటుండు వాళ్ళు చా చెప్పిమంటున్నాడు వాళ్ళు చెప్పిమంటున్నాడు అంటే అతను ఎవరు మాట వింటాడో వాళ్ళ చేత మళ్ళీ ఏమంటున్నాడు గద్దించమంటున్నాడు కాబట్టి ఈరోజు ఎవరైనా మన సహోదరు ఒకప్పుడు దేవుళ్ళు బాగా వెలిగింపబడి దేవుడిలో ఉండి దేవుడి వాక్యసారంగా దేవుడి ప్రేమలో ఉండి ఆయన దేవుడి సేవలో ఎంతగానో సేవ చేసి ఈరోజు పడిపోయిన స్థితిలో ఉంటే వాళ్ళు ఏం చేయాలి మనం ప్రేమతో గద్దించమని ఉంటుంది అంటే ఖండించాలి ఏమని బ్రదర్ మీరు తిరిగి రాండి మీరు చేసే తప్పు దేవునికి వ్యతిరేకంగా మీరు జీవిస్తున్నారు మళ్ళీ మీరు మార్మోన్స్ పొందుకోండి అని చెప్పాలి ఎలాగా మన యదలు మన ఎడల అపరాధ భావం తప్పిదనం చేసినట్టు మనం వెళ్లి అతను ఏం చేయాలి గద్దించాలి మనకు ఆ బాధ్యత ఉంది ఆత్మను మనం సంపాదించాలి ఏ ఒక్క ఆత్మ దేవుడికి ఇష్టం లేదు కదా తప్పి ఒక్క గొర్రె కోసం కాని దేవుడు వెతుకుతున్నాడు కదా ఆ గొర్రె దొరికినప్పుడు ఏం చేస్తున్నాడు సంతోషిస్తున్నాడు కాబట్టి ఏ ఒక్కరు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడి దగ్గర రావాలి అన్న మార్మోన్స్ పొందుకొని రక్షణ పొందుకోవాలనే దేవుడు కోరుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి మన మాట ఇద్దరు ముగ్గురు సాక్ష్యం తీసుకోపోవాలి వాళ్ళు చా చెప్పాలి మనం ఆత్మ సంపాదించుకున్నట్టు వినపతి ఏం చేయమంటే కింద అతను వారి మాటలు వినని అడలా ఆ సంగతి సంఘం తెలియజెప్పము ఆ సంఘం మాటలు మాటి వినందా అతను నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోను ఏమంటుండు సంగం ఇంకా సంఘం అంతా తెలియజేయి ప్రార్థన చేయాలి అతని గురించి తెలియజేసి అతన్ని ఏమంటుండు అన్యుణ్ణిగా ఎంచమంటుండు అంటే ఏంది దేవుణ్ణి ఎరుగొని వాడిగా ఎంచమంటున్నాడు దేవుడు వదిలేలా ఎనకల్పోయిన వాళ్ళు ఫస్ట్ ఒక రెల్లి గద్దించిండ్రు తర్వాత ఇద్దరు తర్వాత సంఘం అంతా ప్రార్థించారు కాబట్టి ఈ రోజు ఎవరైతే తప్పిపోయినరో వాళ్ళ గురించి విమర్శించడానికి మనం ఎవరు దేవుని యొక్క ప్రేమ చెప్పాలి దేవుడు దీని వల్ల వచ్చి అనర్థాలు చెప్పాలి మనం కించపరిచేటట్టు మాట్లాడకూడదు వాళ్ళని ఏం చేయాలి ప్రేమతో గద్దించాలి ప్రేమ లేకుండా నువ్వు ఇట్టగా అయిపోతే అట్ట అతని హృదయం ఏమవుతుంది ఇంకా కఠిన పరచబడిపోద్ది ఇన్ని సార్లు చెప్పినా వెళ్ళిపోతే చేయాలి అన్నినిగా అంటే దేవుణ్ణి అనుగొనవాడిగా మనం ఎంచాలి అట్టగాని మనం వదిలేయలేము కదా మనం చెప్తాం చెప్తాం వినలేదు విన్నప్పుడు ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం ఒకవేళ మనము మాటలు ఏం చెప్పలేకపోవచ్చు కాని ఆయన గురించి అయితే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎందుకంటే అపవాచనలో బంధింపబడిన వారిని వాచనం ఉంటది మనం ఏది బంధిస్తామో అది బంధింపబడిన ఏది విప్పబడి ఏది విప్పుతారో అది విప్పుతా దేవుడు కాబట్టి అపవాది బంధకాలలో ఉన్న వాళ్ళని ఏం చేయాలి మనం విడిపించాలి మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాను కూడా ఉంటారు అక్కడ ఆయన ఉంటా అంటున్నాడు కాబట్టి మనం సంఘంగా కూడా ప్రార్థించినప్పుడు ఏముంటది అక్కడ దేవుడు ఉంటాడు అక్కడ మనం విప్పినప్పుడు వాళ్ళ అపవా వాళ్ళ బంధకాల నుండి మనం విప్పబడడానికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ బంధకాల విప్పబడతారు మన ప్రార్థన దేవుడిని సమాధానం ఇచ్చేవాడుగా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ఒక్క గుర్ర తప్పిపోవడం దేవుడు చిత్తం కాదు ఎవరైతే మళ్ళీ సహోదరు తప్పిపోతాడో వాళ్ళని మనం వెళ్ళి గద్దించాలి తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు సంతోషిస్తాడు ఇప్పుడు ఆయన రావడానికి కారణమైన నిన్ను బట్టిగాని దేవుడు ఏం చేస్తాడు సంతోషిస్తాడు కాబట్టి దేవుడు మన దగ్గర నుండి ఎంగొడుతున్నాడు ఏ ఒక్కరు నశించిపోకూడదు ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఎరగి ఉండాలి ప్రతి ఒక్కరిని ఈ రోజు మనం దేవుణ్ణి తెలుసుకున్నాం మనం ఈ రక్షణ మనం ఏం చేయాలి ఇతర పంచుకోవాలి ఇతర చెప్పాలి రక్షణ ఆనందంలోకి తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళకు తెలీదు తర్వాత మన్నించిన తర్వాత నిత్యాగ్ని ఒకటి ఉంది నరకం ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు వాళ్ళు ఒకటే లైఫ్ ఇష్టమొచ్చినట్టు జీవించాలి నా ప్రాణమా తినుము సుఖించుము అన్నట్టు ఉంటారు కానీ మనకు తెలుసు ఏంది మనము మన ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి పోయిన తర్వాత మరొక జీవితం ఉంది మనకు తెలుసు దేవుణ్ణి ఎవరైతే ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వాళ్ళు రక్షింపబడతారు ఆయన బల్లలో చేయి వేసే వాళ్ళు ఆయన అంత్య దినాన్ని ఏమంట వాళ్ళని వాళ్ళు నిత్య జీవంలోకి వెళ్తారు అంటుండ్రుడు ఎవరైతే రక్షణ లేకుండా చనిపోతారో రక్షణ అనుభవం లేకుండా నశించిపోతారో వాళ్ళు నిత్యాగ్ని పోతా ఉంటున్నారు కాబట్టి మనము ఆయన యొక్క దాసులమైన మనం ఏం చేయాలి ఆయన సంతోష పెట్టాలి ఆయన సంతోషం అట్టా పడతాడు ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళు ఎవరైతే దేవుణ్ణి తెలుసుకొని రక్షణ పొందుకుంటారో వాళ్ళని బట్టి పరలోకమంతా సంతోషించిద్దంట వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు కాబట్టి మనం దేవుడు ఎరిగిన మనం కానీ దేవుని సంతోష పెట్టాలి అతన్ని దేవుడి సన్నిధి మనం నడిపించినందుకు మనల్ని బట్టిగా దేవుడు సంతోషిస్తా ఉంటాడు అంతేకాకుండా మనం దేవుని చిత్తారంగా జీవించే వారిగా ఉండాలి మొత్తం సువర్త మూడో అధ్యాయం పదిహేడో వచ్చినం చూద్దాము మరి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు కుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను ఏమంటుండో దేవుడు ఇక్కడ యశు ప్రభు గురించి సాక్ష్యం చెప్తాను ఇదిగో ఈయన ఈయన నా ప్రియ కుమారుడు ఎంత ఇష్టమైన దేవుడికి దగ్గరగా జీవించిన దేవుని స్వరూపంలో ఆయన వాజ్ఞకు విధేయత చూపించేవాడు ఆయన వాక్యానుసారంగా జీవించేవాడు ఆయనకి ఇష్టానుసారంగా జీవించేవాడు ఈయన ఈ నా ఇదిగో ఈయన నా ప్రియ కుమారుని ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను ఏందంట ఆనందిస్తున్నాడంట ఈరోజు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా ఆయన ఈ లోకంలో మనిషి రీతిగా వచ్చి ఆయన మనిషి మానవత్వంలోనే ఏం చేసిండు దైవత్వం చూపించిండు మనలాగే జీవించిండు కదా అన్ని సమలుగుండా అన్ని బాధలు కూడా అన్ని భరిచిండు మనిషిలాగా కానీ పాపంలో పడిపోలే పాపం లోకంలో ఉన్న పాపం ఆయన అంటించుకోలేదు కాబట్టి ఆయన ఎందుకు దేవుడు సంతోషిస్తున్నాడు సంతోషం ఎందుకు ఆయన చిత్తం మనం ఎప్పుడు నెరవేరుస్తాము ఆయన చిత్తం ఏంది ఆయన చెప్పిన మాట వినడం ఆయన ఆజ్ఞకు లోబడం ఆయన వాక్యానుసారంగా జీవించడం ఇదే కదా ఆయన చిత్తం ఇష్టమైనది అదే కదా కాబట్టి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆయన సంతోషిస్తాడు మనం ఎప్పుడైతే క్రీస్తు స్వరూపులకు మార్చబడతామో క్రీస్తుని పోలు నడుచుకుంటామో అప్పుడేమవుతాడు దేవుడు మన ఎంత సంతోషిస్తా ఉంటాడు అలాగే దళితు పత్రిక దళతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనం అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలోత మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఏమవ్వాలి దేవుళ్ళో ఉన్న మనము ఫలించాలి నీ మారు మనసుకు తగిన ఫలాలు మనలో ఉండాలి ఫలాలు లేకపోతే ఇప్పుడు మనం ఒక చెట్టు ఒక మొక్క నాడుతాం మొక్క నాటి నీళ్లు పోస్తాం అంతా చేస్తాం దానికి మంచిగా ఎరువులు వేస్తాం అన్నీ వేస్తాం ఎందుకు దాని నుండి ఫలాలు ఆశిస్తాము దాని ఫలాలు అనుభవించాలని మనం ఏం చేస్తాము అంతా చేస్తాం పని చేస్తాం కానీ అది తీరా ఫలాలు ఇచ్చే టయానికి ఏం చేస్తాం నరికేస్తాం కదా కొట్టేస్తాం ఎందుకు దీని అంత ల్యాండ్ వేస్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది వాటర్ నా కష్టము ఎరువులు ఇవన్నీ వేస్ట్ ఎందుకు దీని ప్లేస్ తెచ్చి నాటుకుంటే ఏమవుతుంది మంచిగా వచ్చిద్దేమో ఇది ఎందుకు ఇది ఫలాలు ఫలించదని చెప్పి ఏమో వస్తాం నరక వస్తాం అలాగే దేవుడు కానీ ఈరోజు మన మారు మనసు తగిన ఫలాలు మనం ఫలించాలి లేకుంటే మన మారు ప్రశ్నార్థకమే కదా మనం ఫలించకపోతే కాబట్టి ఈ ఫలాలు మన మనలో ఫలించాలని వాక్యం చెప్తుంది ఈ తొమ్మిది ఫలాలు మనలో ఉండాలి అపోస్తుల కార్యాలు ఇరవై ఆరు ఇరవై అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన మొదట దమస్ దమస్కు లోని వారికిని ఋషంలో యూద దేశమంతటిను తర్వాత అన్ని జనులకు వారు మారు పొంది దేవుని తట్టి తిరిగి మారు తగిన క్రియలు చేయవలని ప్రకటించుంటిని మారు మనసుకు తగిన క్రియలు అంటే ఏంటి మన జీవితంలో క్రియలు కనపడాలి మారు మనసు తగిన క్రియలు కనపడాలి పనులు కనపడాలి మారు మనుషు ఉందని మాట చెప్పుకుంటే సరిపోదు కదా అది మన జీవితంలో కనపడాలి ఈరోజు మన మన సాక్ష్యం ఎలా ఉంది ఇతరులు మన సాక్ష్యం ఎలా మన ప్రాచీన స్వభావమే తప్పుతున్నారా అరే ఇల్లు ఒకప్పుడు దేవుడిని అరక్క ముందు ఎలా ఉన్నారు దేవుడిని తర్వాత చాలా మంచివారిగా మారిపోయారు చాలా దేవుని స్వభావం వల్ల కనిపిస్తుంది చాలా తగ్గింపు వచ్చింది కోపం లేదు వాళ్ళ పాప జీవితం లేదు అనే క్రియలు మనలో కనిపిస్తున్నాయా మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పగలుగుతున్నారా లేకుంటే మన వల్ల దేవుడికి అవమానం వస్తుందా వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారే కాని ఆ దేవు దేవుడి వాక్యాన్ని సారి అక్రమంగా ఉన్నారు పాపంలో జీవిస్తున్నారు అంటున్నారా మన మార్మోన్స్ ఎలా ఉంది క్రియల్లో ఎందుగా ఉందా క్రియలు గలదానిగా ఉందా మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా క్రియలు ఎందు అయితే ఏమవుతుంది వ్యర్థమే ఆ మార్మోన్స్ వ్యర్థమే కాబట్టి మార్మోన్స్ తగిన మనలో కనపడాలి మన క్రియల్లో దేవుని మహిమ మన క్రియల ద్వారా దేవునికి ఏం రావాలి మహిమ రావాలి ఆయనకి ఘనత రావాలి మన పనుల్లో క్రీస్తు కనపడాలి మనం ఫలించే వారిగా ఉండాలి మారుమన్స్ ఉందంటే సరిపోదు కదా మారుమన్స్ తగిన జీవితం ఉండాలి ఫలాలు ఫలించాలి క్రీలు ఉండాలి లేకపోతే ఏమవుతుంది ఆ మారుమన్స్ వ్యర్థమే కదా కాబట్టి లూకాస్ వార్త మూడు తొమ్మిదిలో చూద్దాం ఇప్పుడే ఇదిగో ఎనిమిదో వచ్చిన మారు మనసుకు మనుషునకు తగిన ఫలములు ఫలించుడి ఏంట మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించాలి ఇక్కడ ఎంతో మంది రక్షణ తీసుకో తీసుకోవడానికి వస్తున్నారు ఆ రోజు బాప్తిని తీసుకోవడానికి వస్తే వాళ్ళు కొంతమంది మేము మారు మనసు వ్యూహాన్ని ముందు చెప్తాడు మార్మల్స్ పొందండి అని ఎంతో మంది అంటారు మేము మార్మల్ వాళ్ళ ప్రశ్నార్థం ఎలా ఉంటదంటే మేము మార్మల్స్ పొందాం కదా అని అంటారు కానీ ఇక్కడ ఏమంటాడు మార్మల్స్ తగిన ఫలాలు ఫలించుడి ఎందుకు చెప్పిండు ఫలాలు లేవనే కదా కాబట్టి ఫలాలు ఫలించాలి ఫలించకపోతే ఏమైతుంది తొమ్మిదో వచ్చినా ఇప్పుడే గొడ్డల చెట్టు వేరు చెట్ల వేరిన ఉంచబడి ఉన్నది కనుక మంచు ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును ఇక్కడ ఏమంటుడు ఫలించపోతే మంచి ఫలాలు మనలో లేకపోతే ఏమవుతుందంట నరకబడి అగ్నిలో వేయబడుతుంది ఇక్కడ తీర్పు గురించి చెప్తున్నాడు చెట్టు మనం ఆ చెట్టు సాధిస్తే మనం మనలో ఫలాలు క్రియలు కనపడపోతే ఏమవుతుంది నరక వే నరక వేయబడి అంటే తీర్పుకు లోన్ అవుతావు నరకబడేమోతో అగ్నిలో వేస్తా అగ్ని అగ్నిలు అంటే నిత్యాగ్ని అక్కడ అగ్ని ఆరు పురుగు చావదు భయంకరంగా ఉంటుంది కదా అగ్ని కాబట్టి తీర్పు గురించి చెప్తున్నాడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి ఈరోజు మనలో ఏ ఫలాలు ఏ క్రియలు ఉన్నాయి అదే వచ్చినా చూస్తే అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకోనవద్దు దేవుడు వీళ్ళు ఏమకుండా అబ్రహాం మాకు అబ్రహాము దేవుడు ఈ రాల వల్ల అబ్రహాం పిల్ల పుట్టించిన మీరు ఎదుగా కాబట్టి ఇక్కడ ఏమంటుండో అబ్రహాంకి ఏదైతే విశ్వాసం ఉందో మత్స్సు వార్త మత్స్సు వార్తలో ఉండితే మూడో అధ్యాయం కాబట్టి అబ్రహం దేవుడు అబ్రాహంని అబ్రాహం మీకు తండ్రి అని అంటున్నా కదా ఇంకొక వచ్చిన ఉండి అబ్రాహం మీకు తండ్రి అని అంటున్నాడు చేసిన క్రియలు మీరు చేస్తున్నాను అడుగుతుండు కాబట్టి అబ్రహం ఏం క్రియలు చేసిండు దేవుని ఇష్టాంతంగా జీవించిండు దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవునికి ఇష్టాంతంగా జీవించిండు ఇవి రోజు దేవుని ఎరిగిన తర్వాత మనం దేవుని ఇష్టాసారంగా ప్రాచీన స్వాభం అంటే మన తండ్రి ఎవడు అపవాది అపవాది కాబట్టి వాడు క్రీలు ఉన్నాయి ఈ రోజు తండ్రిని మనం దేవుని ఎరిగిన తర్వాత యేసు ప్రభుని మన ప్రభువును అంగీకరించిన తర్వాత మన క్రియలు ఉండాలి మంచిగా ఉండాలి అదే అంటున్నాడు కాబట్టి మనం ఫలించే వారిగా ఉండాలి ఫలించకపోతే ఏమంటాడు తీర్పు తీరుస్తాడు దేవుడు తీర్పుకు లోనయ్యి నరకబడే అగ్నిలో వేస్తా అంటున్నాడు కాబట్టి మనము మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి మనకు ఫలించిన లేకపోతే దేవుడు సంతోషించుడు కాబట్టి మనం ఫలించాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి అలాగే ఎవరైతే నశించిపోతున్నారో నశించిపోయే ఆత్మలో మనం రక్షించే వారిగా ఉండాలి వాళ్ళని దేవుడి యోధ్య నడిపించబడాలి ఒకవేళ ఒకప్పుడు మనం దేవుడిలో ఉన్నామేమో ఈ రోజు దేవునికి దూరంగా ఉండి దేవుడికి అవిదే చూపిస్తా దేవుని దుఃఖపరుస్తా ఉన్నాము తిరిగేమంటున్నాడు దేవుడు రమ్మంటున్నాడు మనకు సమయాన్ని సమయం పోగొట్టున్న తర్వాత ఏసవి ఎంతో పచ్చదో ఒక విడిచినా గానీ ఏమైంది వ్యర్థమైపోయింది దేవుడు అంగీకరించలేదు కాబట్టి ఎంతో సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు దేవుడు మన పశ్చాత్తం పొందుకొని తిరిగి దేవుడి దగ్గర వస్తే అంగీకరించడానికి కష్టంగా ఉన్నాడు దేవుణ్ణి దుఃఖపరిచే కొన్ని లక్షణాలు కొంతమంది బైబిల్లో చేస్తుండ్రు వాళ్ళెవరో చూద్దాం ఒకటి సామ్యాలు దేవుడు దుఃఖపరిచే వాళ్ళుగా మనం ఉన్నామా ఎలాంటి విషయాల్లో దుఃఖపరిచే వారిగా ఉన్నాము మనం చూద్దాం ఒకసారి ఒకటి స్వామి పదిహేనో అధ్యాయం చూస్తాం ఇక్కడ సౌవులు గురించి చూస్తాం అమ్మా లేకు అందరూ చెప్పేమంటే ఏమంటాడు మనుషుల్ని సంతోషపడ్డానికి ఏం చేస్తాడు మంచి మాటను తీసుకొస్తాడు రాజునిగా తీసుకొస్తాడు దేవుడికి ఏం చేస్తాడు పశ్చాత్తాపంగా చేస్తాడు దుఃఖ అంటే బాధపడతాడు సోలు ఈ రోజు దేవుడు మనకి ఏ మాట చెప్పినా గానీ దేవుడికి విద్య చూపిస్తున్నా అవి అయితే దేవుడు ఏ చెప్పినా కానీ మనం మంచిగా చెప్పేది సవులు దేవుడు చెప్పిన చేయకుండా ఏం చేసిండో అతను తలాంపులు పెట్టిండు దేవుడు దుఃఖపడినట్టు అక్కడ మనం చూస్తే బాధపడినట్టు అలాగే దేవుడు మనం ఎన్నో దేవుడు మనం చెప్పిన మాట మనం వెనకుండా దేవుడిని ఎన్నో సార్లు బాధ పెట్టుంటాము అది మనల్ని మనం పరిశోధించుకోవాలి మనల్ని మనం మనం చూస్తే అక్కడ ఉండే వాళ్ళని సంతోషపడడానికి అవసరంగా చూద్దాము మత ఇరవై ఏడవ మత్సార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నుండి చూద్దాము పిల్లల తల్లర ఎక్కువ గాని తమ వల్ల ప్రయోజనం ఏమి లేదని గ్రహించి నీళ్లు తీర్చుకుని జానా సమూహం మీదట చేతులు కడుక్కొని ఈ నీటి మంత్ర నేను నిరపరాధిని మీరే చూసుకుని చెప్పిన అందుకు వాడి రక్తం మా మీదన మా పిల్లల మీద ఉండిన కాక అనేది అప్పుడు అతను వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యోజును కొనడాలతో కొట్టించి సిలువే నప్పగించును ఇక్కడ మనకేం అర్థం అవుతుంది పిల్లా మనుషులు సంతోష పెట్టాలని చెప్పి ఏం చేసిండు క్రీస్తు సిలువేపించిండు అన్యాయం అన్యాయం తీర్పు ఇచ్చిండు ఈ రోజు మనం కానీ చేస్తాం మనుషులను సంతోష పెట్టాలని చేసే ప్రతి ఒక్కరుగానే ఏంటంట క్రీస్తుని సిలువేసేవాళ్ళు వాక్యం ప్రకారం చూస్తే మనుషులు సంతోష పెట్టాలనుకున్నాడు ఏం చేసిండు అన్యాయపు తీర్పిచ్చి ఏం చేసిండు క్రీస్తును సిలువుకు అప్పగించిండు ఈరోజు మనం కానీ మనుషులు సంతోష పెట్టాలని మనుషులు మెప్పు కోరాలని మనుషుల నుండి ఏదో కావాలని చెప్పని ఆశిస్తే మనం ఏమవుతాం క్రీస్తు సిలువేసిన అవుతాం కాబట్టి మనం క్రీస్తు సిలువుకు మళ్ళీ అప్పగించాలా ఇల్లుసార్లు ఇంతకు ముందు అప్పగించుంటాము ప్రశ్నించుకోవాలి మనం ఎప్పుడైనా క్రైస్తవులు మనం మనం ప్రశ్న వేసుకోవాలి మనం బలారధన వర్తమానంలో కానీ చూస్తూ ఉంటాం ఏమని మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి అంటే ఓటి కొరింది రాసిన పత్రికలో ఉంటది పరిశోధించుకోవాలంటే మనం ఉంటాయి ఉంటాయి వాటిని పరిశోధించుకొని మళ్ళీ చేయొద్దని మనం ఎన్నిసార్లు దేవుని సిలు వేస్తుంటాం సిలుకి అప్ప చెప్పుంటాం మనుషుల్ని సంతోష పెట్టాలి మనుషుల్ని వాళ్ళు మెప్పు కోరాలని ఇక్కడ పిల్లలు చేసింది అదే కదా మనుషులు సంతోషపట్టాలనుకున్నాడు క్రీస్తు సిలివేపిచ్చిండు అన్యాయపు తీరు పినిచ్చిండు మనం గాని అన్యాయంగా జీవిస్తా దేవుణ్ణి మనుషులు సంతోషపట్ట దేవుణ్ణి ఎన్ని సాసులు కాబట్టి మనలో అన్యాయం ఉండకూడదు మనం దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా ఉండకూడదు క్రీస్తుని సిలివేసే వారిగా ఉండకూడదు ఇంకొక వ్యక్తం చూద్దాము యోధ గురించి యోధా ఇష్క్రియ మత ఇరవై ఆరు మత్వార్త ఇరవై ఆరు పద్నాలుగు అని చూద్దాము అప్పుడు పన్నెండు మందిలో ఒకడు విష్కృతి యూధ ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి నేను ఆయన అప్పగించిన నాకు ఏమి ఇతరు అని వారిని వారు ముప్పై వెండి గమంలో తూచి వానికి ఇచ్చి వాడు అప్పటి నుండి ఆయన అప్పగించటం తగిన సమయం కనిపెట్టు చుండను దేవుని అప్పజెప్పేవాడు ఇక్కడ డబ్బుకి ఏం చేసిండు దేవుణ్ణి అప్పు చెప్తాడు ధనాపేక్ష ఏం చేస్తుంది దేవుని అప్పగేస్తుంది ఇక్కడ ధనాపేక్ష కదా అతనికి ధనాపేక్ష వల్ల ఏం చేసిండు క్రీస్తు నప్ప చెప్పిండు ఈరోజు మన క్రియలుగానే ఎలా ఉన్నాయి ఇతరులు దేవుణ్ణి మన వల్ల మన ద్వారా ఏం చేస్తుండ్రు బాధపెట్టే వారు ఉన్నారు కదా దుఃఖపరిచే వారు ఉన్నారు కదా ధనాపేక్ష అన్ని కీళ్లకు మూలం అని చెప్పనుంది ధనాపేక్ష వల్ల ఏం చేసిండు ఆయనకేమో మనశ్శాంతి ఉందా ఆ డబ్బుల వల్ల అతను ఏమో బాగుపడ్డా మనం చావు చనిపోయిండు కదా కాబట్టి ధనాపేక్ష అన్ని కీళ్లకు మూలం దేవుని ఏంది బాధపరిచే వారుగా ఉన్నారు ధనాపేక్ష ఏం చేస్తుంది క్రీస్తును అప్ప చెప్పేవారుగా ఉంటది అంటే అన్యాయపు సిరి కోసం ఎవరు ఇద్దరి యజమానులకి ఎదురు యజమానులు కొండలేరు కదా దాసులుగా సిరికిని దేవునికి దేనికో ఒకదానికే ఇవ్వండు ఒకదాని మీద ఇవ్వండు రెండింటి మీద ఉంటే ఏమవుతుంది ఇలాగ ప్రశ్నార్థకం అయిపోతుంది నరకంలో పోతుంది ఇష్కరి యోధు చనిపోయి ఎడిపోయిండు నరకానికే పోయిండు కాబట్టి ఈ అక్కడ ఏం చేస్తాం ధనాపేక్ష అన్ని మూలం మనలో దానాపేక్ష అనేది ఉండకూడదు డబ్బు అనేది ఏంటిది ఒక లిండింగ్ థింగ్ ఒక లిండింగ్ థింగ్ అది మనకి ఈ లోకంలో జీవించడానికి ఒక అవసరానికి కావాల్సిందే మనీజ్ నాట్ లైఫ్ కదా జీవితం కాదు కదా మనీ కాబట్టి ఈ లోకంలో మనం జీవించినప్పుడు డబ్బుని ఏం చేయాలి ఒక లిండింగ్ థింగ్ లాగే చూడాలి దాన్ని వెంట పడితే ఏమవుతుంది అది రెక్కలు చెగిరిపోతుంది అట్టగ దేవుడు మనం పేదరికంలో ఉండమని చెప్పినా పేదరికంలో కాదు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు మనకు అవసరం ఉన్న అంతవరకు ఎక్కువ పోతే ఏమవుతుంది ధనాపేక్ష పెరిగిద్ది ధనాపేక్ష పెరిగితే ఏమవుతుంది స్వార్థం వస్తుంది అన్నీ వస్తాయి చివరికి అది ఏం చేస్తుంది నరకంలోకి లాక్కుపోతుంది దేవుని పట్టించిండి ఈయన క్రీస్తును అమ్మి వేసిండు ఈరోజు మనం కానీ దేవుణ్ణి అమ్మి ఇక్కడ క్రీస్తును అమ్మివేసిండు కాబట్టి న్యాయాన్ని అమ్మివేసే వారిగా ఉన్నాం మనము కాబట్టి మనల్ని మనము దుఃఖ పరిశీలించుకోవాలి దేవుణ్ణి దుఃఖపరిచే వారగా ఉండకూడదు దేవుణ్ణి సంతోష పెట్టే ఉండాలి అదే గల్తీ రాసిన పత్రిక కోసాలు చూద్దాము ఒకటి గల్తీ రాసిన పత్రిక ఒకటి నేను మనుషులను సంతోష పెట్టగోచున్నానా నేను ఎన్నటికీ మన్ మనుషులను సంతోష పెట్టు వాడనైతే క్రీస్తు దాసుని కాకపోదును ఏమంటు మనుషులను సంతోష పెడితే నేను క్రీస్తు దాసుని కాదు అని కాబట్టి వీళ్ళు మనం చూసినట్టయితే పిలాతు ద్వారా అలాగే సవుల ద్వారా అలాగే ఇష్క్ర యూద ద్వారా వీళ్ళ ద్వారా మనతో మాట్లాడిండు ఏమని మనం వాళ్ళు ఏ పెట్టిండు ఏమైంది లాస్ట్ మొదటి రాజు విశ్వాసాలు వీర్ల పట్టికలోనే లేడు అసలుకి ప్రజలను ఎలడానికి దేవుడు మొదటి రాజుగా నియమించిండు విశ్వాసాలు వీరుల పట్టికలో లేదు నెగిటివ్ గానే ఉంది కదా గురించి పాజిటివ్ ఏముంది ఆ పిల్లా సత్యాన్ని అన్యాయ తీర్పునిచ్చిండు సిల్వేసిండు అలాగే యోధైష్కృతి కీర్తను అమ్మివేసిండు ఎన్ని దేవుడు బాధ కదా ఈ రోజు మనలోగానే నా క్రియలు ఉన్నాయేమో సత్యాన్ని అమ్మివేస్తున్నామేమో క్రీస్తుని అమ్మివేస్తున్నామేమో మనుషులు సంతోష పెట్టాలని దేవుణ్ణి సిల్లు వేస్తున్నామేమో దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడికి ఆజ్ఞలు వినకుండా ఆజ్ఞ దేవుడికి వ్యతిరేకం జీవించి దేవుడిని పశ్చాత్తాపాడేటట్టు చేస్తున్నామేమో మన జీవితం దేవుడికి ఇష్టాంతరంగా ఉందా మనుషులు మనుషులు సంతోష పెడితే ఏమైతుంది క్రీస్తు దాసుడు కాదంటుంది నువ్వు క్రీస్తు శిష్యుడు కాదని అంటుంది కాబట్టి మనం మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి మనలో మారుమకు తగిన ఫలాలు లేకపోతే ఏమైతే నరక పడి అగ్నిలో పడవబడతాం కాబట్టి అటువంటి ఫలాలు మనం ఫలించే వారిగా ఉండాలి దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి దేవునికి అంగీకారం లేకపోతే ఏమవుతుంది నరకంలోకి వెళ్ళిపోతాం కాబట్టి శరీర క్రియలు మనలో అదే మళ్ళీ రోమిలు రాసిన పి శరీర వారు దేవుని సంతోషపెట్టలేరు కాబట్టి శరీర సంబంధాలు సంబంధమైన క్రియలు గాని మనలో ఏమి ఉండడానికి వీల్లేదు అవి ఏం చేస్తాయి దేవుని దుఃఖపరుస్తాయి మనలో ఏదన్నా ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవుడు మనకి శక్తినిచ్చేవాడిగా ఉన్నాడు వాటిని మీద జయమిచ్చేవాడిగా ఉన్నాడు శరీర క్రియలు మళ్ళీ రోమిలు పత్రిక ఏమిదో అధ్యాయం చేసి తొమ్మిదో వచ్చిన దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు మనలో దేవుని ఆత్మ లేకపోతే మన దేవుడి వాడు దేవుని ఆత్మ మనల్ని ఎప్పుడు ఉండిద్ది ఆయన మనం పరిశుద్ధంగా ఉంటే కదా మనం జీవితం కొంపు కొట్టుకుంటా అపవిత్రంగా ఉంటే దేవుడు ఉండగలుగుతాడా మనం గార్బేజ్ దగ్గర ఎక్కడైనా చెత్త కుప్పలు కడబోయి నిలబడగలుగుతామా కొద్దిసేపటికి ఏమవుతాం ముక్కులు మూసుకొని మూసుకుని ప్రాణాలు తట్టుకోలేక అమ్మో గాలి ఆడట్లేదు అని చెప్పి చెత్తట్టున్నాము మనం వెళ్ళిపోదాం అని పక్కకు వెళ్ళిపోతాం కదా అలాగే మన పాపం జీవితం మన జీవితం ఎలా ఉంది పాపం అంత కంప కొడుతుంటే దేవుడు ఎలా ఉంటాడు మనలో పాపం ఉంటే దేవుడు ఉండగలుగుతాడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనలో ఉండాలంటే ఏమి ఉండాలి మనం పరిశుద్ధంగా ఉండాలి ఈరోజు మనలో పరిశుద్ధత ఉందా దేవుడు ఒక దేవుని అందుకు భయభతి కలిగి ఉన్నామా దేవుని ఆయన ఆత్మ మనలో ఎప్పుడు ఉండిద్ది లేకుంటే పరిశుద్ధ పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచే ఉన్నామా శరీర క్రియలు ఉన్నప్పుడు అవి ఉన్నప్పుడు ఆత్మ ఉండలేదు కదా అదే గలతీ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదవచనం శరీర కారములు స్పష్టమైనవి అవేమనగా జాగత్వం అపవిధ్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు మిత్రములు విమిత్తములు అసూయులు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురిచి నేను మునుకు చెప్పిన ప్రకారము వీటి వాటిని చేయవారు దేవుడు రాజ్యం స్వతంత్రపోరే స్వతంత్రించుకున్నరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను దేవుడు రాజ్యం స్వతంత్రించుకోలేము ఈ కొంపంతా వీటిలో ఒకటన్నా కొంపు కంపే కదా వాసన వాసనే కదా ఇవన్నీ మనలో ఉన్నప్పుడు దేవుడు ఆత్మ ఎలా ఉన్నట్టు మన పేరు చెప్పుకుంటాం క్రైతువులని ఎన్ని మనలో ఉంటే మనం నిజమైన క్రీస్తు వారం ఎలా అవుతాం క్రీస్తులో ఆయన ఏం చేసినాడు క్రీస్తు పరిశుద్ధులుగా ఉన్నాడు ఆయన ఏ లోపం లేదు కదా ఈరోజు క్రీస్తు దాసులు అని పడిన మనము కీర్స్తు క్రీస్తు శిష్యులు కానీ మళ్ళీ ఎన్ని ఉంటాయి మనం అని దాసులుగా ఉంటాం కాబట్టి శరీరం ఒకదానికొకటి విరోధంగా పోరాడుతూ ఉంటుంది కొరకడుతున్నప్పుడు మనము శరీర క్రియలు జయించినప్పుడు ఆత్మకార్యం మన జీవితంలో జరుగుతుంది దేవుని ఆత్మ మనం నివసిచ్చింది ఈ వాసన అంతా మనం పెట్టుకుంటే దేవుడు మనలో జీవిస్తుందా జీవించలేడు ఇట్లా ఒక్కటి ఉన్నా కానీ వాసన వాసనే కదా ఈరోజు మన జీవితంలో ఎన్ని ఉన్నాయో ఎంత వాసన పడుతుందో పక్కన వాసన రాకపోవచ్చు కానీ మన జీవితం మన తెలుసు కదా దేవుడు తెలుసు మనం తెలుసు మనం తెలిస్తే చాలు కదా ఎందుకంటే మనం ఒప్పుకోవాలి కదా ఒప్పుకొని విడిచిపెట్టాలి లేకుంటే ఏంటి స్వతంత్రించుకోవాలి ఆయన రాజ్యాన్ని ఆయన రాజ్యం స్వతంత్రించుకోవాలంటే ఎన్ని ఏమి ఉండకూడదు కదా క్లీన్ గా ఉండాలి కాబట్టి మనలో పరిశుద్ధత ఉండాలి ఆయన స్వరూపంలోకి మార్చబడాలి ఆయన ఆత్మస్వరూపంలోకి మనం మార్చబడాలి మనలోకి ఆయన వచ్చి ఉండాలంటే మనము ఆయన ఒక బిడ్డలుగా ఆయన ఒక దాసులుగా ఉండాలి ఆయన వాక్యాసారంగా జీవించేవారు ఆయనకి విధేత చూపించే వారిగా ఉండాలి వదవచ్చును కీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమే మృత్యమనేది కానీ గాని మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగినది మృతుల నుండి ఏసును లేపిన వాడి ఆత్మ మీలో నివసించిన మృతుల నుండి పీస్ట్రేషన్ లేపిన వాడిని చౌనుకలోనైనా మీ శరీరం కూడా మీలో నిసూచిన ఆత్మ ద్వారా జీవింపచేయను కాబట్టి జీవింపజ మన శరీర జయించాలి శరీర ఉంటే మనలో దేవుడు ఉండడు మనలో మన పేరు చెప్పుకుండా క్రీస్తులని అక్కడ దేవుడు లేడు దేవుడు లేకపోతే ఏమైతే నరకంలోకి పోతాం కాబట్టి మనం ఫలించే వారిగా ఉండాలి శరీర క్రియలు జయించే వారిగా ఉండాలి దేవుణ్ణి సంతోష పెట్టేవారిగా ఉండాలి మనం సంతోషం కాదు మన యజమాని యొక్క సంతోషము మనం సంతోష పెట్టేవారిగా ఉండాలి ఈరోజు మనకి పరలోకరాజ్యం రావాలంటే ఊరుకుందా ఒక అధిక ఒక అధికారం మనకు రావాలంటే ఒక ఈ లోకంలో ఒక అధికారం మనకు కష్టపడి పనిచేస్తేనే కదా ఇచ్చేది మనం ఏం చేయకుండా నమ్మకంగా పని చేయకపోతే మన జీవితం ఏమవుతుంది పనులు తీసి వస్తారు ఇంకొకరు వస్తున్నారు రోజు మనకు గానీ దేవుడు పెట్టి చెప్పిన పని గాని ఏదైనా గానీ ఆయన ఆగ్లం గాని తూచా తప్పకుండా చేస్తే ఏమైతే మనకు ప్రమోషన్ వస్తుంది లేకుంటే ఏమైంది మన స్థానంలో ఇంకొకరు వస్తారు తర్వాత మనకేమైతే తీర్పుకులు నరకంలోకి పోతాం కాబట్టి ఆయన వాక్యం సరిగా జీవించే వారిగా ఉండాలి మనం ఈ లోకంలో ఎవరు సంతోషపెట్టడానికి మనం ఇష్టపడకూడదు మనుషులు సంతోషపడితే ఏమైతే ఒక రెండు రోజులు మూడు రోజులు పొగుడుతు నాలుగో రోజు మా ఊర్లో ఒక శాంతి ఉంటుంది కూడు పెళ్లి కూడ పెట్టపోతే దినం పెడితే అన్ని పెడతా బాబలే ఉందంటారు తర్వాత లేకపోతే దినం కూడా అంటారు అంటే మనుషుల స్వభావం ఎలా ఉంటుంది పెడితే మంచి వాళ్ళు అంటారు పెట్టపోతే చెడ్డ వాళ్ళు వాళ్ళకి ఎంత ఇచ్చిన మనం వాళ్ళు సంతోష పెట్టలేము అట్టగానే మనం పెట్టకూడదని నేను అనట్లా క్రీస్తు ప్రేమ వాళ్ళు మనం చూపించాలి వాళ్ళే సంతోష పెట్టాలని దేవుని తొక్కు పరిస్థితి ఏమైతుంది శ్రమల తప్పదు క్రీస్తుని సిలివేస్తున్న వారిగా ఉంటాం కాబట్టి మనలో అలాంటి ఉండకూడదని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవుల దేవా జీవాధిపతి అనే సుప్రభ ఇగో తండ్రి శరీర క్రియలు మాలు ఏమున్నాయో ప్రభా అవి చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా మేము ఫలించే వారిగా ఉండాలి ప్రభా నేను సంతోష పెట్టే వారికి ఉండాలి ప్రభావ తొంభై గొర్రెలు ఉన్న కానీ తప్పి ఒక్క గొర్రె కోసం వెతికినట్టు ప్రభా మేం ప్రభా వాళ్ళని మీ సన్నిహం నడిపించాలి ప్రభా నశించిపోయే దాన్ని వెదిక రక్షించాలి ప్రభా ఇగో తండ్రి మీ సన్నిహాన్ని నడిపించాలేసో ప్రభా ఇగో తండ్రి ఏసు ప్రభా మేము ఎన్నోసార్లు మా క్రియల ద్వారా మిమ్మల్ని సిలువ వేసినాం ప్రభా ఇగో తండ్రి ఇదిగో తండ్రి మిమ్మల్ని అమ్మే మిమ్మల్ని పచ్చాతాపం కలిగి చేసేటట్టు ప్రభా మా క్రియల ద్వారా మా ప్రభా మమ్మల్ని క్షమించను ప్రభా ఇగో తన్ని నీకు ఇష్టాను సారంగా జీవించే జీవితం మాకు దయచేయని ప్రభా నీ వాక్య సారంగా జీవించాలి నీ మాటికి విధేత చూపించాలి ప్రభా ఇగో తన్ని మేము ఫలించాలి ప్రభా మా ఫలాలు లేకపోతే ప్రభా ఇగో తండ్రి ఎసు ప్రభా నరకపడి అగ్నిలు వేయబడతాను ప్రభా ఇగో తండ్రి మేము నరకంలోకి పోవడానికి కాదు ప్రభా మీరు లోకంలోకి వచ్చింది మమ్మల్ని వేద మమ్మల్ని రక్షించడానికి ప్రభా మేము నిత్య ఉండడానికి మీరు ఈ లోకంలోకి వచ్చారు ప్రభా మా శ్రమలు బాధల వేదనన్నీ మీరు భరించింది ప్రభా కలవరిశిలువలో ప్రభా మా కోసం ఇంత చేసా ప్రభావం మీరు ప్రభావ మేము కానీ మీకోసం చేయాలి మిమ్మల్ని సంతోష పెట్టే ఉండాలి మా జీవితాలు ప్రభావ నీ నామానికి భయంకరంగా ఉండేటట్టు జీవిత జీవితం మాకు దయచేసా ప్రభా ఏసో ప్రభా మేము ఫలించాలి ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చాలి నీకు ప్రియమైన బిడ్డలుగా మేము ఉండాలి సుప్రభా ఇగో తండీ మీరు ఏ విధంగా సాక్ష్యం చేపరిగిన ప్రియా కుమార్ని ఆనందిస్తున్నానని మా గురించి ప్రభావం అలా సాక్ష్యం చేపట్టండి మేము జీవించాలి ప్రభావ అటువంటి జీవితం మాకు దయచేయండి లేసు ప్రభా ఇగో తండీ రాత్రికాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రభా ఇగో తండీ మాలో ప్రభా శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభావ అటువంటి కృపను దయచేయండి మేము ఫలించాలి ప్రభా మా జీవితాలు మీకు భయంకరంగా ఉండాలి ప్రభా ప్రతి చోట మీ సాక్షులు మేము ఉండాలి సో ప్రభా ఇగో తండ్రి సాక్షి చెప్పాలి ప్రభా ఇగో తండ్రి మేము చేసిన కార్యాల వల్ల మీ నామం అవమాన పచ్చబడుతుంది ప్రభా ఇగో తండ్రి మమ్మల్ని క్షమించండి ఎన్నో సార్లు ప్రభావ మిమ్మల్ని అవమానం పరిచేటట్టు మేము జీవించం ప్రభా క్షమించండి ప్రభా ఇగో తండ్రి ఇంకా నుండి రోషం కలిగి జీవించాలి ప్రభా ఇగో తండ్రి నీ కోసం జీవించాలి ప్రభా సంతోష పెట్టే వారికి మేము ఉండాలి ప్రభావటువంటి కృపంత ప్రభావ వచ్చి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి వందనలేసో ప్రభా ఎవరైతే అనారోగ్యం పోతున్నారో వాళ్ళందరినీ తాకండి ముట్టండి స్వస్థపరచండి ప్రభా ఇగో తండ్రి నీ వాకులు పంపి బాగు చేయండి వేస్తూ ప్రభా ఇగో తండ్రి నీ వాకు జీవం ఉంది ప్రభా ఆ జీవం ప్రభా వాళ్ళు వెళ్ళి తాకి ఎక్కడైతే ఎండిపోయిన స్థితిలో ఉంది ప్రభా శల్లో అక్కడ మీ జీవం తెయచ్చేయండి ప్రభా స్వస్థత పరచండి స్వస్థపరచు యహో నేనున్నారు ప్రభా ఇదిగో తండ్రి ప్రభావ ఆ కలవర్శ మీరు పొందిన గాయ ద్వారా స్వస్థత నీ గాయపడిన అస్తంతో తాకి సంపూర్ణ స్వచ్ఛత హీ తెచ్చేయండి ప్రభా ఇదిగో తండ్రి ఒక్కసారి ప్రభా ఆత్మ శరీరం విడిచిపెట్టిపోయినప్పుడు ప్రభావ మట్టిలో కలిసిపోయినప్పుడు ప్రభావ మేమేం చేయలేం ప్రభా ఏదైనా శరీరంలో ఉన్నప్పుడే ప్రభా ఇగో తండ్రి ఏసో ప్రభావ మేము మీకోసం జీవించాలేసే ప్రభావ మా పాప జీవితాన్ని విడిచిపెట్టి జీవించాలి ప్రభా ఇగో తండ స్వస్థ దయచేయని ప్రభావం మీ సాక్షిని నిలబెట్టుకోండి ప్రభావ వచ్చిన ప్రతి ఒక్కరితో మాటలను పొందాలి ప్రభు వాళ్ళకి ఏ అవసరం నాకైతే తెలియదు కానీ సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా ప్రతి ఒక్క అవసరం కృష్ణేసి ఒక మహిష్ మహిమేశ్వర్ల తీర్చిన ప్రభావ ఇగో తిన్న ఎవరైతే దుఃఖం వేదన బాధ గుండా వాళ్ళని ఆదరించండి కనిపిరించండి జా చూపించిన ప్రాభ ఇగో తని నువ్వు ఆదరకతో ఆదరించే దేవుడు ప్రభా ఈ లోక మనుషుల ఆదరణ కంటే ప్రభు డు ప్రభా ప్రతి ఒక్కరికి గాయపడ్డ ఇదిగో తండ్రి గుండెలకి ప్రభా ఇదిగో తండ్రి బాగు చేయండి ప్రభా వాళ్ళ వాళ్ళు ఓదార్చండి ప్రభావ మీరే వాళ్ళ జీవితాల కాయ జరిపించండి ప్రభావ కన్నిటిని మీరు నాట్యంగా మార్చమని ఇదిగో తండ్రి ఏసో ప్రతి ఒక్కరికి మంచి ఇదిగో తండ్రి ఏసో ప్రభావ మంచి ఆరంగమని అలాగే తను వాళ్ళ జీవితంలో గొప్ప కాయ జరిపించమని ఇదిగో తండ్రి ఏసుక్రిస్త అడిగి అడుగుతుంటున్నా ప్రీ తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అన్న ప్రైజ్లాడన్న అందరికీ ప్రయజ్ఞ కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరవచ్చిన మనందరికి లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించిన గాక ఆమె ప్రేగులర్ అన్న అందరికీ ఫ్రెడ్జ్ లో వాటి అందకి ప్రెస్ లో వాటి